ో నమరితో బ్రహ్మానందరమసుఖదం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భో భావాతీత త్రిగుణరహిం సద్గురు తం నమామి నమో బ్రహ్మవిద్యా సంప్రదాయ కతృభ్యో వంస ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్య లవర ప్రజానఘన ప్రత్యో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదాశివస vande guru అస్మాద్యపేపర పరా స్వగు నిజగరు పరమరు పరష్ఠిగ సద్గురు పరబ్రహ్మణే నమ్ హరి ఓ శ్రీగరుభ్యో నమ్ హరి ఓ పరిపూర్ణము లోతోచును ఎరుకేచను తనకు తానే ఏర్పడ వినుమీ తొరటలు తొమ్మిది గలదై తరి తీపుల నందుచుండి తనువనదగుచూ అచలంగాన్నదని తా లేననుచు మరుగు ఇట్లు ఎరుకకు తెలియ ఎరుకే నిల్వదు కాని పరిపూర్ణముండు దాన్నిగేదిక గుర్తు తనువనదగుచూ అచలంబున్నదని తా లేనను చూ పరిపూర్ణము లోతోచును ఎరుకే తను తనకు తానే ఏర్పడ వినుమి తొరటలు తొమ్మిది గలదయి తరి తీపుల నొందుచుండి దగుచు అచలం ఉన్నదని తా లేననుచు మరుగు ఇట్లు ఎరుకకు తెలియ ఎరుకే నిలవదు కానీ పరిపూర్ణముండు దాన్ని ఎరిగేది ఎట్లిక గుర్తు తనువనదగుచు అచలం ఉన్నదని తా లేనను చూ ఇది పదవిభజన జీవానవే ఇరు అదొక వెయ్యి ఆరు నూరులు జరుగుహంసలు తరుగునాయు హరిహరాదులు వచ్చి నిలచిన ఆగదీతను జీవా మేలు కొనవే ఇరవై ఒక్క ఆరు వందల హంసలు తొమ్మిది చిల్లులు ఉన్నటువంటి సంచి తొమ్మిది చిల్లులున్నటువంటి సంచిలో పైకి కిందకి కొట్టుకుంటూ ఉన్నాయి తిరుగుతూ ఉంది ఒక బోర ఉందనుకోండి ఆ బోరకి ఒక రంధ్రం ద్వారా దాంట్లో గాలి నింపా ఆ రంధ్రాన్ని మూసివేస్తేనే ఆ బోర దాని ఆకారాన్ని కలిగి ఉంటుంది ఒకవేళ మూసివేసిన కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఆ బోరలో ఉన్న గాలి క్రమంగా బయట ఉన్నటువంటి పీడన ప్రభావం చేత బయటికి వెళ్ళిపోయి బోర మెళ్ళమామలే మరి ఒక్క రంధ్రం ఉన్నటువంటి గాలి బోర ఉపమానాన్ని చూస్తే మరి తొమ్మిది రంధ్రాలున్నటువంటి గాలి బూర్ర బూర ఈ సరిగా అక్కడ కూడా చూడండి బయట గాలి పీడనం ఉంది ఆ పీడనం ఉన్న గాలిలో నుంచి బూరలోకి అధిక పీడనంతో గాలిని పంపించి ఆ బూర అనే ఆవరణంలో గాలిని బంధించి ఆ బూరకి ఒక ఆకారాన్ని సృజించాం ఒక యాపిల్ కాయలాగాను ఒక హంసలాగాను లేకపోతే ఒక చిలకలాగాను ఆ బోరకు రకరకాల ఆకారాలను సృజించాం ఈ మధ్య ఎల్ఈడి బల్బులు ఉన్నటువంటి బోరలు కూడా వస్తున్నాయి ఆ బూరలు ప్రకాశిస్తాయి నిజానికి ఆ బోరకు ప్రకాశించగలిగే లక్షణం ఉందా మరి ఆ బోరకి ఆ ఆకారం ఉందా అంటే ఆ గాలి ఆ ప్రకాశం వలన అవి అలా కనపడుతున్నాయి కాసేపు తత్కాలవత్ మరి మన శరీరము తొమ్మిది తొర్రల బుర్రయిది దివా తొమ్మిది తొర్రల బుర్రయిది కనుగొన సత్యం ఇదే మరి ఏ రంధ్రంలో నుంచైనా సరే గాలిపోతే ఏమీ లాభం లేదు పనికిరా అని తోళ్ళు తిత్తి సరే కాసేపు ఎవరింటోనా పెట్టుకోమంటే ఎవరు పెట్టుకోరు కానీ వాడు చనిపోయిన ఇంటో పెట్టుకోమన్నా ఎవరు పెట్టుకోరు అప్పటిదాకా ఎంత కోటీశ్వరుడైనా ఎంత ధర్మాత్ముడైనా లేక ఎంత అధ్వానం జీవితం జీవించినా ఆ గాలి ఆ ప్రజ్ఞ ఆ చైతన్యం ఆ ప్రకాశం తప్పుకుంటే ఈ తోలుతిత్తికి పెద్ద విలువ ఏం లేదు చెగి తెగిపోయిన చెప్పులు ఎవరన్నా మీ ఇంట్లో ఓ పక్కన పెట్టుకుంటారా అంటే ఆ ఓ పక్కన పడేసి వెళ్ళండి రేపట్టుకు మహా అయితే అవసరమైతే బాగు అంట కానీ ఈ గాలిపోయిన తోలుతిత్తి అయినటువంటి శవాన్ని మటుకు ఏం లేదు ఎవరు ఉంచుకోమన్నా ఎవరు ఉంచుకోబట్టి ఈ తొమ్మిది చిల్లులున్నటువంటి గాలి బోర తోలు తిత్తికి తెగిన చెప్పుకున్న విలువ లేదనమాట కానీ అది నిలబడి ఉన్నంతసేపు మాత్రం మహత్ ప్రభావాన్ని కలిగిన ఉంటుంది మహద్బ్రహ్మమును తెలుసుకోగలిగే సమర్థవంతమైనటువంటి పనిముట్టిది పనిముట్టు చాలా విశేషమైన పనిముట్టే మానవోపాధి ఘటం अंदा आदिशंकर ना छिद्रघटोदरस्थीप्रभास्वर ज्ञान ये तो चक्षुरादिक बहिस्पंद अ समस्त जगत् अना गोपोपम है తొమ్మిది చిల్లులు కొండకి రంధ్రాలు పెట్టాం పెట్టి ఒక దీపం మీద బూర్లించాం తొమ్మిది చిల్లుల్లో నుంచి తొమ్మిది రకాలైనటువంటి వెలుగులు వచ్చి బయట ప్రకాశాలు పడ్డాయి ఒకటి గోడ మీద పడింది ఒకటి జాడీ మీద పడింది ఒకటి పుష్పాల మీద పడింది ఒకటి పుస్తకాల మీద పడింది ఒకటి జంతువుల మీద పడింది ఒకటి ఇంకో దాని మీద పడింది ఇట్లా రకరకాలుగా ఆయా ప్రకాశాలు వెళ్ళి పడి ఆయా జగత్తులో ఏ ఎక్కడెక్కడైతే అవి పడ్డాయో ఆయా జగత్తు యొక్క లక్షణాలు ప్రతిబింబాలు విషయాలు తోచినై ఎవరికి తోచినాయి ప్రకాశానికి తోచినాయి అందామా కొండకు తోచినాయి అందామా లేదు ఈ కొండలో కొట్టుకుంటున్న గాలికి తోచినాయి అందామా దీనికి తోచినాయి అని విచారణ చేస్తే తోచటమే పెద్ద అబద్ధమయ్యా బాబు ఈ ప్రకాశం వెళ్ళి దాని మీద పడినంత మాత్రాన అది తోచాల్సిన అవసరం ఏముంది అవసరమేం లేదే అలా ఎవడైతే తన ఎందు తాను రమిస్తూ స్వప్రకాశ స్వరూప జ్ఞానంలో నిలకడ చెంది బాహ్యేంద్రియ విషయ సంఘాతంచేత చేరకుండా తనను తాను తగ్గించుకున్నవాడు నా కొరకు హెచ్చింపబడు ఇది బైబిల్ వాక్యం అంటే తనను తాను హెచ్చించుకుంటూ పోయేన వాడు ఏమవుతాడంటే అభిమానం అనే వ్యాధికి గురవుతాడు దురభిమానంగా మారుతుంది తమోగుణం వల్ల స్వాభిమానంగా మారుతుంది రజోగుణం వాటిని ఆత్మాభిమానం అనే పేరు మీద చలామణి చేస్తాడు రాగద్వేషాలతో జీవభావంతో అది స్వాతిశయం ఆత్మాభిమానం కాదు ఆత్మకు అభిమానమే లేదు అభిమానం లేనిదే ఆత్మ సాక్షిగతమైనటువంటిదే ఆత్మ ప్రకాశగతమైనటువంటిది ఆత్మ సర్వవ్యాపకమైనటువంటిది ఆత్మ అవ్యవహారి ఆత్మ ఆత్మ యొక్క లక్షణాలు ఇలా ఉన్నాయి కాబ శరీరం స్వరూపం యథావా కళత్రం యశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చెన్న లగ్నం గురురంగ్రి పద్మే తతర్కిం తతర్కిం తతర్కిం తతర్కిం అంటుంది అనాత్మశ్రీ విగ్రహణము అనేటటువంటి ఆదిశంకరుల యొక్క అద్వైత స్తోత్రత్న మాలిక प्रतिरू अनात्मश्री विग्रहणा निज जीवन में तल्सको पाठ शरीर स्वरूप यश्चारुचि धन मे ल्य मन से नलग्न गुरोपे ततर्कर्किंग ततर्कि ఇలా ఈ జగత్తుకు సంబంధించినటువంటి అనేక లక్షణాలను చెప్తారు ఈ ప్రకాశాల పడేవన్నీ ఇవే ఈ తొమ్మిది త్వరలున్న కొండలో నుంచి బ లోపలున్న చైతన్య ప్రకాశం లోపలున్న ప్రజ్ఞాప్రకాశం ప్రతిఫలనం చెంది ఆ ప్రతిఫలన కాంతి చేత కనపడేవన్నీ ఇవి అనట వీటన్నింటియందు కూడా కర్తృత్వ భోక్తృత్వ అభిమానములు ఏర్పడి అహంకార మమకారాదులు ఏర్పడి వాటి చేత పరిమితించబడుతున్నాననేటటువంటిదే అజ్ఞానం అజ్ఞానానికి నిర్వచనం ఇది ఎప్పుడు పుట్టింది అని అడిగాం ఎవరిని శంకర భగవద్పాదల అజ్ఞానం అనాది నాకు తెలీదు అన్నారు ఏమండి ఇన్ని చెప్పారు కదా మీరు బ్రహ్మణోర్ వ్యక్త వ్యక్తాన్మహదు మహదోర్ మహదహంకార మహదహంకారోదాకాశ ఆకాశాద్వాయురగ్ని అగ్నయోరాప ఆపృథ్వి పృథ్వీ యోర్ ఓషధి ఓషధి యోరన్నం అన్నం యోర్జీవ అని క్రమసృష్టి అంతా చెప్పారు కదా మరి అజ్ఞానం ఎప్పుడు పుట్టింది ఎక్కడ పుట్టింది అన్నారు అజ్ఞానం ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలీదు ఎక్కడ పుట్టిందో ఎవరికి తెలీదు అది అనాది బ్రహ్మము కూడా అనాది ఈ అనాది అనే రెండింటికే ఉంది ఏమిటయ్యా అంటే అజ్ఞానము లేక అవిద్య అనాది అట్లాగే బ్రహ్మము కూడా అనాది అదేమిటండి అంటే పురాణాంతర్గతంలో కూడా ఇలాంటి లక్షణాలు ఒక తోట చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి సూర్యుడు తేజోవంతుడు కదా ప్రకాశవంతుడు కదా స్వప్రకాశ లక్షణం కలిగినటువంటి వాడు అటువంటి సూర్యుడికి భార్య ఛాయాదేవి ఏమంటే అసలు సూర్యుడు ఏమిటి భార్య ఏమిటి ఛాయాదేవి మనుషుల వలే ఈ పెళ్లిళ్ళు ఏమిటి గ్రహాలకు కూడా పెళ్ళిళ్ళు ఉంటాయి ఎక్కడైనా ఇలాంటి తెలివి తక్కువ ప్రశ్నలు అనమాట ఇవన్నీ కూడా అలా చెప్పబడలా అదే అన్నీ ఏమిటంటే సూచనప్రాయంగా చెప్పబడ్డాయి దాన్ని వెనుకున్న విజ్ఞానాన్ని చెప్పడం కోసమని పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పే పద్ధతిలో చెప్పిన పద్ధతి పౌరాణిక పద్ధతి సంజ్ఞారూపకమైన బోధన అనమాట దాని నుంచి తెలుసుకోవలసినటువంటి తెలుసుకోవాలి అంటే ఒక ప్రమిద వెలిగించామండి అది చుట్టూ తా ప్రకాశాన్ని ఇస్తుంది ప్రమిద కింద ఆధార స్థానం వైపు చీకటి తన కింద చీకటిని అది పోగొట్టలేదు మరి సూర్యుడు అంతటా ప్రకాశాన్ని ఇస్తాడు కదండి సూర్యుడికి ఆ ప్రమిదలాగా ఏమైనా ఆధారం ఉంది కింద చీకటం ఉండడానికి అది ఎట్టా కుదురుతుంది ఛాయ్ ఎట్టా సూర్యుడు ప్రకాశించడానికి కారణం ఆత్మప్రకాశం చైతన్య ప్రకాశం అన్నారు అబ్బో సూర్యుడు స్వయంగా ప్రకాశించడం సూర్యుడే ఆత్మప్రకాశం వల్ల ప్రకాశిస్తున్నాడు వాస్తవానికి జడవస్తువుగా చూస్తే ఇతర గ్రహాలు ఎలాగో ఈ సూర్యుడు కూడా అలాంటి గ్రహ లక్షణాలని కలిగి ఉన్నాడు కాకపోతే న్యూక్లియర్ ఫిజను న్యూక్లియర్ ఫ్యూజను అణు విక్షిత్తి అణు సంయోజనం అనేటటువంటి రెండు శక్తులు పనిచేస్తున్నాయి అక్కడ రెండు రకాలైన చర్యలు జరుగుతున్నాయి అక్కడ కాబట్టి దాంట్లో నుంచి ప్రకాశము వేడి ఇతర త్యాదులన్నీ వెలువడి బ్రహ్మాండము నవగ్రహాలతో కూడిన బ్రహ్మాండానికి ఆధారభూతంగా ఉన్నాడు సకల జీవరాశికి తప్పింపజేస్తూ వాటిని పరిణమింపజేస్తున్నాడు సర్వసాక్షి అని పేరు సర్వతాపనుడు అని కూడా పేరు సూర్యుడి సృష్టి యొక్క పరిణామానికి కారణస్థితి చెందున్నాడు సూర్యుడు కాబట్టి ఆ ఏదైతే అణు విచ్చిత్తి అణు సంయోజనమనే రెండు జరుగుతూ ఉన్నాయో సూర్యుడిలో ఆ లక్షణానికి ఆత్మప్రకాశం అని పేరు मरी अदे आत्म प्रकाशमच्रघटोदर स्थित महादीप्रभास्वर महादीप प्रभास्वरम अभी दीप का तैल तो वेग दीपम का बहुत सूर्य महादीप्रभ उद आ महादीप प्रभे नीलोपलू उ ఆ శక్తికి రై అని పేరు ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క పేరు ఒక్కొక్క విధానంతో బోధించినవి అదే ప్రాణశక్తిగా మనలో పనిచేస్తుంది కాబట్టి అనయమున జీవాత్మ చదివడి తరకము పెరుగబలనన్నా సద్గురు కృపచే తారకం తరతమ్యము ఆ జీవహంసలైనా ఆ ఈశ్వరహంసలైన ఏదో ఇంకా రకముల రకరకాలైనటువంటి కొండల్ని శక్తి షడాధారములు సాంప్రదాయ భేదాన్ని బట్టి అనేక పద్ధతులలో వివరించే ప్రయత్నం బోధించే ప్రయత్నం అందించే ప్రయత్నం ఇదంతా కానీ ఆయా యోగ పద్ధతులలో ఏ రకంగా చెప్పినా వాస్తవికమైనటువంటి జ్ఞానం ఒకటి ఏమిటది అంటే మహాదీప ప్రభాభాస్వరం భాస్వరం అని ఎందుకు నేను వేశారండి దాంట్లో రెండు లక్షణాలున్నాయి పదార్థ విజ్ఞానంగా చూస్తే భాస్వరం తనకు తానే మండిపోతుంది ఆక్సిజన్ యొక్క సంయోగం వలన దాని ఎవరు స్వయంగా నష్టమైపోతుంది వినష్టంచే యదా భాతి సత్యం యదాతి సత్వే తదాభాతి సర్వం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తనకు తానుగా ఏదైతే ప్రకాశిస్తూ తనకు తానుగా ఏదైతే నష్టమైపోతూ తనకు తానుగా సద్యోజాతమై ఉన్నదూ దానికి పరబ్రహ్మని పేరు చుట్టుగా చెప్పారు యజ్ఞానం ఒక సస్వరూపం యజ్ఞాది ఏమంటారు స్వరూపానుసంధానాష్టకం ఇది కూడా ఒక అద్వైత స్తోత్రత్నమాలిక వినష్టంచోయత్మ ప్రబోధే అక్కడ ఆత్మ ప్రబోధే అని వాడారు కాబట్టి ఈ ఆత్మ ప్రబోధం వలన నీలో గొప్ప విజ్ఞానం వస్తుందట అది ఏమిటయ్యా అంటే తనకు తానే వచ్చి తనకు తానే వ్యవహరించి తనకు తానే పరిమితించబడి తనకు తానే నష్టమైపోయేటటువంటి వినష్టంచ సద్యం విశేషంగా విలుప్తంగా నిశేషముగా లేకుండా పోతుంది యదాత్మ ఈ ఆత్మ ప్రబోధం యొక్క లక్ష్యం పరబ్రహ్మ నిర్ణయం పరబ్రహ్మ నిర్ణయం పరబ్రహ్మ నిర్ణయం అంటే ఏంటండి అంటే ఈ లక్షణాలతో చెప్పుకోవాలి తనకు తానే వచ్చింది తనకు తానే అన్ని ఏర్పరచుకుంది తనకు తానే ప్రకటితమైంది తనకు తానే వ్యవహరించింది తానే అనేకమైంది తానే ఏకమైంది తానే సర్వమైంది తానే శూన్యమైంది తానే తనకు తానే నిశ్శేషముగా లేకుండా పోయి దీనికి పరబ్రహ్మని పేరు కాబట్టి ఉన్నదంతా బ్రహ్మమని ఉన్నదంతా పరబ్రహ్మనాలా ఇప్పుడు ఈ ఈ దేహంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియలకు పరబ్రహ్మమును కారణముగా చెప్పవచ్చునా అని వేదాంత పంచదశిలో విచారణ జరుగుతుంది వేదాంత పంచదశి అనే గ్రంథం మొత్తానికి పరబ్రహ్మ నిర్ణయం దిశగా నీ యొక్క విజ్ఞానాన్ని సూచన చేస్తూ చక్కగా పూర్వ పరపక్షాలను విచారణ చేస్తూ నడిపేటటువంటి ఉద్గ్రంథం అలా బ్రహ్మం నుంచి పరబ్రహ్మ నిర్ణయం వైపు దిశగా నడపగలిగేటటువంటివి వేదాంత పంచదశి వేదాంత పంచవింశతి ఈ రెండు చాలా ఉత్తమమైన గ్రంథరాజారు తప్పక సాధకులందరూ కూడా అష్టావకర నిజ జీవితంలో అనుభవానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ రెండు గ్రంథాలని అధ్యయనం చేసి అందులో చెప్పబడిన రీతిటువంటి నిర్ణయించబడినటువంటి రీతిని ఆశ్రయించి జీవించారు కాబట్టి ముందు వివేక చూడమణి తదుపరి అష్టావకర ఆ తదుపరి వేదాంత పంచదశి ఆ తదుపరి వేదాంత పంచవింశతి ఇలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే పరిపూర్ణములో తోచును ఈ లో అన్న శబ్దంలోనే పెద్ద మర్మం ఉందన్నమాట పరిపూర్ణములో తోచును అని విడగొట్టామనుకోండి అదేదో ఆకాశంలో వాయు వచ్చింది వాయువులో అగ్ని వచ్చింది అగ్నిలో ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఇలా వచ్చింది అని క్రమ సృష్టి చెప్పినట్టే అయిపోతుంది కానీ కదార్థం అలా చెప్పబడలా పరిపూర్ణము లోతోచును అన్నాడు ఏమిటి లోతోచును అంటే లో రూపు లో మనస్సు లోప్రజ్ఞ ఏదన్నా పెట్టుకో లో ఏం చెప్తే దానికి ముందు లో ఈ లో ఏమిటండి అంటే లక్ష్యం అన్నాం అనుకోండి అంతర్లక్ష్యము అంతర్లక్ష్యము బహిర్లక్ష్యము మధ్య లక్ష్యము అని బ్రహ్మవిద్య చెప్తుంది ఎవరికైనా బహిర్లక్ష్యంలో కానీ మధ్య లక్ష్యంలో కానీ నిలబడడం సులభమే కానీ అంతర్లక్ష్యంలో నిలబడడం చాలా కష్టం అట్లాగే దృగ్ధిక్ష సంప్రదాయం కూడా చెప్తుంది ఆర్యాదర్పణ ఏర్పడింది అపోజ్యోతి అందులో ఆ ఆర్యాదర్పణంలో దర్శించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ ఆర్యాదర్పణంలో ఆ లోచూపులో దానికి లోచూపు పేరు ఆ లోచూపుకి లోచూపు లో మనస్సు ఏర్పడితే లో ఎరుక తెలియబడుతుంది తెలియబడితే అది లేనెరుక అవుతుంది బయలును దర్శించినప్పుడు ఇది దృగ్దీక్ష సంప్రదాయ పద్ధతి ఇక యోగ సాంప్రదాయాన్ని స్వీకరించామనుకోండి ముందు మంత్రయోగం మంత్రయోగం చేయాలి అంటే అజపా స్థాయి ఏదైతే ఉందో దానికి లోచూ పని పేరు అంటే ఇంద్రియములు వ్యవహారానికి వాడికి సంబంధం లేదనమాట తెగిపోతుంది లోపల జరిగే స్మరణ జరిగిపోతూనే ఉంటుంది ఇంద్రియములు వ్యవహరిస్తూనే ఉంటాయి దీనికి దానికి సంబంధం లేదు ఉండదు అలా నిష్ఠుడైపోయి ఉంటాడు దీనికి అజపా అని పేరు దీనికి సోహం ధ్యానం అని కూడా పేరు ఆ నెలకడ చెంది వ్యవహారశీలి అయి ఉండాలి అంతేగాని బిర్ర బిగుసుకుపోయి రాయువలే జడ సమాధి నిష్ఠుడై కదలక ఏదో దరిదాపు ఒక ఆసనాలు ఉన్నాయి ఆ యోగ పద్ధతులలో ఏదో ఒక ఆసనంలో బిగుసుకుపోయి ఉండటమే జీవిత సత్యం అనుకోకూడదు బహిర్లక్ష్యం అది మధ్యమ లక్ష్యం కూడా కాదు బహిర్లక్ష్యం నిర్వహణ స్థితి మధ్యమ లక్ష్యం ఆత్మనిష్ట అంతర్లక్ష్యం ఇలా ఆ లక్ష్య స్థితికి భేదం ఉంటుంది అన్నమాట ఇకపోతే కొంతమంది అగ్నిస్తంభనని వాయు స్తంభనని జల స్తంభనని నీళ్లలో ధ్యానం చేయటం భూమి లోపల కూర్చొని ధ్యానం చేయటం నేలలో కూర్చొని చేయటం వాయువులు ఆకాశంలో తేలుతూ చేయటం నిప్పులో పడుకోవడం ఇట్ట ఏవో చేస్తూ ఉంటారు ఇవన్నీ ఈ ఇత్యాదులన్నీ ఇవన్నీ కూడా బహిర్లక్ష్యములే ఇదంతా ఏమిటయ్యా అంటే నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం ఇవన్నీ భాగం అంటే అర్థం ఏమిటంటే మహాగ్ని చిదగ్ని స్వరూపం సూర్యనారాయణుడిగా మనకి వ్యక్తమైంది ఆ చిదగ్ని నుంచి కిరణాలు వెదజల్లబడుతున్నాయి కాంతి కిరణాలు ప్రకాశకిరణాలు విస్ఫులింగములు అంటారు వాటి అటువంటి విస్ఫులింగములు ఒక్కొక్క విస్ఫులింగము ఒక్కొక్క సమాధినిష్ట ఒక్కొక్క సిద్ధ స్థితి కాబట్టి ఇవన్నీ ఆ మహాదీప ప్రభ ఆ ప్రభలో అనేకం మినుగురు పురుగులు లాంటివి ఇవన్నీ అవి కూడా ప్రకాశంగానే కనబడతాయి చీకట్లో కానీ సూర్యకాంతిలో మిణుగురు పురుగులను గుర్తించలేము అట్లాగే ఆయా గుణధర్మ సంయోజనంచేత ఆయా సాధకుల మధ్యలో వీళ్ళందరూ కూడా పురోగమించిన సాధకులు అంటే విషయవాసనా బలంతో పని లేకుండా ముక్తి మార్గాన్ని అన్వేషించటంలో శరీరేంద్రియ సంఘాతాన్ని పనిముట్టుగా వాడి యోగ పద్ధతిగా ముక్తిని సాధించాలనే తీవ్రమైనటువంటి బలాన్ని అపేక్షని కలిగినటువంటి వాళ్ళు అయితే ఇదంతా ఏమిటయ్యా పరిపూర్ణము లోతోచును అంటే బయలును దర్శించాలి బయలును దర్శించడం అనేది లోతోతు గురి గుర్తు అంటుంటారు బాగా అచల పరిపూర్ణ రాజయోగం తెలిసిన వాళ్ళందరికీ కూడా గురి గుర్తు అంటుంటారు వేదాంతం అంతా కూడా గురి గుర్తుతో నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ అజపాస్థితి నుంచి ఎదిగినటువంటి వాళ్ళు మంత్రయోగం నుంచి హఠయోగానికి హఠయోగ నుంచి లయ యోగానికి లయ యోగ నుంచి రాజయోగానికి ఎట్లా ఎదుగుతారు క్రమంలో ఇది యోగ పద్ధతి ఇక విచారణ పద్ధతి ఉంది ఈ విచారణ పద్ధతికి అనుసరించి పంచకోశ విచారణతో ప్రారంభించి పంచవింశతి తత్వ విచారణ వరకు విచారణే విచారణ విశేషముగా చెరించేటటువంటి దానిని అసలు చెలించటం లేదు అనే నిర్ణయాన్ని పొందడానికి విచారణ అని పేరు ఇది విచారణ అంద విచారణ అండి విచారణ అండి అంటే అర్థం ఇది విశేషంగా చెరిస్తున్నట్టు కనపడుతున్న దానిని అసలు చెల్లించడం లేదు అనే నిర్ణయం పొందే దిశగా దర్శించడం లోచును అంటే అర్థం ఇది అది పిండ బ్రహ్మాండ పద్ధతిగా కానీ సాంఖ్య తారకమనస్క పద్ధతిగా కానీ లేక అక్షర బ్రహ్మాండ నిర్ణయ పద్ధతిగా కానీ ఈశ్వర పంచీకరణ పద్ధతిగా కానీ ఇలా అనేక రకాలైనటువంటి బోధా సంప్రదాయాలు ఉన్నాయి ఆయా సాంప్రదాయ రీతులన్నీ విచారణా మార్గంలో భాగమే భాగవతం చదివామండి భాగవత పురాణ శ్రవణానికి వెళ్ళాం కూడా విచారణే లేదు భగవద్గీతను అధ్యయనం చేసామండి అది కూడా విచారణే ప్రస్థానత్రయాన్ని బాగా అధ్యయనం చేసామండి ఋషికేశులో ఉన్నామండి లేదు నైమిషారణ్యంలో ఉన్నామండి ఓ స్వామీజీనో ఒక గురువుగారో ఒక సాంప్రదాయక గురువులో ఒక పీఠ పరంపరలో ఉన్నవారో మహానుభావులు ఎవరైనా ఆ దశ ఉపనిషత్తులో ఇతర ఉపనిషత్తుల్లో మనకి బోధించారండి సత్యమే ఇదంతా విచారణ ఈ మార్గానికి విచారణ అని పేరు ఈ విచారణ మార్గం అంతా ఏం చెబుతుందయ్యా అంటే ఈ మార్గంలో ప్రధాన సూత్రం విశేషంగా కదులుతున్నట్టు కనబడుతున్నవన్నీ అసలు కదలడం లేదనే నిర్ణయాన్ని పొందేటు చేయాలి ఆ దర్శనాన్ని పొందించాలి ఆ స్థితిని పొందించాలి అక్కడ నిలకడ చెందింది అందుకనే ప్రయోగం ఎలా చేశారు సూచన పరిపూర్ణం లో పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దచ్చే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిషతే ఇది పూర్ణ విషయం అంతఃశూన్యం బశూన్యం మధ్యశూన్యం శూన్యకుంభైవాంబరే అని శూన్యానికి లక్షణ సూత్రం చెప్పారు ఈ పూర్ణానికి అదే సూత్రం ఆ శూన్యానికి అదే సూత్రం అన్నీ అందులోనే ఉన్నాయని చెప్పినా అదే సూత్రం ఏమీ లేవని చెప్పినా అదే సూత్రం కారణం ఏమిటి ఆకాశంలో కొండ వచ్చిందా కొండలో ఆకాశం వచ్చిందా ఇది కూడా విచారణ ఘటాకాశమా మఠాకాశమా పటాకాశమా మఠాకాశమా పటాకాశమా దహరాకాశమా దహరాకాశమా కేవల ఆకాశమా కేవలాకాశమా బయలా ఇది పంచగన పద్ధతిగా జరిగేటటువంటి పద్ధతి ఇలా ఇవన్నీ ఇదంతా కూడా పూర్ణము శూన్యము అందుకని ఏం చెప్పారు ఓంకారం బిందు నిత్యం ధ్యాయోగిన కామదం మోక్షదం చె కమాదోంకారాయ నమో నమ అని ఓంకారానికి శ్రోత్రం అంటే ప్రణవమరుమయత్ కుండలే సూక్ష్మమాగే శాంతే దాంతే ప్రలీనే ప్రకటిత విభవే జ్యోతిరూపే పరాఖ్యే అంటుంది ఇలా ఈ ఇవన్నీ అధ్యయనం చేసి సమన్వయపడి పూర్వపరపక్ష విచారణ చేసి దర్శనాన్ని పొంది దర్శనాన్ని పొందడానికి ఆధారమైన ద్రష్ట లేనివాడని ద్రష్టరహితస్థి అయిన బయలును దర్శించినటువంటి వాడెవడైతే ఉన్నాడు పరిపూర్ణము లోతోచును తనకై తావచ్చి తనకు తాగు విధం బున పరిపూర్ణము లోపల తనకై తా వచ్చి ఎరుక తానై తాజనును అన్నారు పూర్వపద్యంలో అదే అంశాన్ని మళ్ళా సంక్షిప్తంగా సూచన చేస్తున్నారు ఇక్కడ మనం వరుస క్రమాన్ని గమనిస్తే ఒక కందార్థంలో ఏదైతే విస్తారంగా చెప్పారో దానిని మరలా పునః వచ్చే కందార్థంలో దాన్ని ఎత్తుకుంటున్నారు ఎత్తుగడగా ఎత్తుకొని దాని పై అంశాన్ని సూచన చేస్తూ నడిపిస్తున్నారు ఇది చాలా విశేషమైనటువంటి కథన పద్ధతి అంటారు దీన్ని దీనికి చాలా చక్కటి ద్రాక్షాపాక పద్ధతిలో చెప్పబడింది అనమాట అంటే అంత్యనుప్రాసములు లాఠానుప్రాసములు చాకానుప్రాసములు అనేటటువంటి రకరకాల అలంకారిక పద్ధతులు ఉన్నాయన్నమాట అలాగే ఒక పద్యంలో ఒక విశేషాన్ని ఒక లక్షణాన్ని ఒక లక్ష్యాన్ని వ్యాఖ్యానించి బాగా అర్థమయ్యేట్టు చెప్పి ఎక్కడ ముగించామో దానిని స్వీకరించి మరలా దానిపై దాన్ని చెప్పడం భగవద్ ప్రస్థానత్రయంలో ఇదే లక్షణం కనబడుతుందండి ఆ ఉపనిషత్తుల్లో కానీ బ్రహ్మసూత్రాలలో కానీ భగవద్గీతలో కానీ ముందు ఇది ప్రధానం అంటాడు ఇది ప్రధానం అని చెప్పి ఆ ప్రధానం యొక్క లక్షణాలన్నీ కింద నుంచి పైదాకా చెప్తాడు అంటే జీవ పద్ధతిగా ఆత్మ పరబ్రహ్మ నిర్ణయ పద్ధతిగా చెప్తాడు చెప్పి అది అధిగచ్చది అన్నదాకా తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటి ప్రతిపాదిస్తారు ఏది చెబితే తనకు తానే వచ్చి తనకు తానే వ్యవహరించి తనకు తానే పరిమితించబడి తనకు తానే లేకపోయేటటువంటి నిర్ణయాన్ని పొందేటటువంటి పద్ధతిగా చెప్పే పద్ధతి అటువంటి పద్ధతిని కృష్ణదేశ ప్రభువులు శివరామ దీక్షితీయంలో పాటించబడిన విధానాన్నే యథాతథంగా అక్కడ సంస్కృతంలో చెప్పబడింది ఇక్కడ తెలుగులో చెప్పబడింది అలా అదే పద్ధతిని ఈ కదార్థాల్లో స్వీకరించారు పరిపూర్ణము లోతోచును ఎరుకే చను చను ఈ చను అనే శబ్దం ఇంకోచోట కూడా వస్తుంది చనిపోట ఏమండి ఆయనకి ఏమైందండి చనిపోయారండి చనిపోవడం అంటే చనుట అంటే ఇక్కడి నుంచి ఒక దగ్గరకు వెళ్ళాడు పోగుట అంటే తిరిగి రాడు ఈ దేహంలో నుంచి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు మరి ఈ దేహంలోకి తిరిగి వస్తాడా రాడు కాబట్టి వెళ్ళాడా లేదా అని చెప్పడానికేమో చనుట తిరిగి రాడని చెప్పడానికేమో పోవుట చనిపోవుట మృత్యువు అన్న సంస్కృత శబ్దానికి తెలుగులో చెప్పమంటే ఇలా చెప్పాం మృత్యువు అన్న శబ్దం నుంచి ఉత్పన్నమైనది మర్త్యులు అందుకని దేవతలకు అమరులు అమర్త్యులు అని పేరు కాబట్టి ఇలా రకరకాలైనటువంటి భాషా ప్రయోగాలు కనబడుతూ ఉంటాయి కానీ అసలు అందులో ఉన్న మౌలికమైన సూత్రం ఏమిటంటే పంచభూతాల నుంచి ఇందాకేం చెప్పుకున్నాం బ్రహ్మణోర వ్యక్త అవ్యక్తాన్మహదు మహదర్మహద్హంకార పద్ధతిగా కదా ఈ సృష్టి వచ్చింది ఆ వచ్చిన సృష్టి ఎలా వచ్చిందో అలాగే వెనక్కిపోతుంది సుమ్మాయురప్ప అంటేనేమో మౌనంగా ఉండు వచ్చిన దారినే పో భగవాన్ రమణులు చెప్పిన రెండు ఉపదేశాలు అనమాట వద్దు ఊరక సొమ్మాయిరప్ప అంటే అర్థం అది ఏమీ వద్దు ఊరకవ్వ రెండో సూత్రం ఏమిటి వచ్చిన దారినే పో అంటే ఎక్కడి నుంచి వచ్చావు పరం నుంచి వచ్చావు మళ్ళా పరం స్థితికి పోయావు పోతే ఏం జరిగింది అది ఉందో లేదో తెలిసింది మెహర్బాబు మరో పద్ధతిగా చెప్పారు ఏం చెప్పారు అనంత చైతన్యం అదేమైంది అనంత అచైతన్యం అయింది చైతన్యం అచైతన్యంలో వచ్చి అచైతన్యం నుంచి మళ్ళీ చైతన్యానికి వెళ్ళింది ఇంతేనయ్యా బో అన్నారు సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు అని చెప్పబడే పంచక్రియలు అన్నీ కలిపి ఒక మాటలో ఒక సూత్రంలో చెప్పమంటే ఆయన ఏం చెప్పారయ్యా అంటే అనంత మహా చైతన్యం అచైతన్యంగా జడంగా దిగి వచ్చింది వచ్చింది ఏమైందంటే తన మూలాన్ని తాను గుర్తిరిగే పద్ధతిలో మరలా వెళ్ళింది వెళ్ళి అనంత అచైతన్యస్థితి నుంచి అనంత మహా చైతన్య స్థితిని తెలుసుకుంది తెలుసుకొని తానే లేకపోయి అయిపోయి ఇదంతా మరచి దినామందిరం మరచి పోయి అని బాలభాస్కర్ రాజుగారు తేట తెలుగులో రాసినటువంటి పాట మనం అంతా మర్చిపోయాం ఆ అనంత మహా చైతన్యమే నేను అనేటటువంటి ఎరుక మరపుకు రావడం వలన జీవులమైపోయి శరీర భ్రాంతి లొంగి తొరటలు తొమ్మిది గలదై తరి తీపుల నందు చుండి ఇందులో గొప్ప ప్రయోగం ఉందండి తరితీపులు తరితీపులు అంటే తెలుసా ఎవరికైనా తరి అంటే పరిమితి ఆ పరిమితి మేరకు ఆ ఆ స్థితి మేరకు తరి ఆ తరి అంటే అప్పుడు ఇలాంటి ప్రయోగాలున్నాయన్నమాట తరి అనేది ఒక హద్దు అని చెప్పచ్చు తీపు అంటే తీపు అంటే వేదన కాళ్ళు తీపులు వచ్చినాయి ఏంటంటుంటారు పాపం పెద్దవాళ్ళు వృద్ధాప్యంలో బాగా బాధపడేది ఏమిటంటే కాళ్ళ నొప్పులు జీవన జీవితకాలం అంతా పాపం ఈ దేహాన్ని మోసి మోసి మోసి మోసి ఆ కాళ్ళు బాగా అరిగిపోతాయి నొప్పులు వచ్చేస్తాయి తీపులు అన్నమాట అంటే వేదన తీపులు అంటే వేదన తరి తీపులు అంటారు మరిది చాలా గొప్ప విషయం ఇది నేను నా చిన్నప్పటి నుంచి ఈ అంశం మీద నాకు ప్రశ్న కలిగింది సుఖం అంటామే అసలు ఈ సుఖం గొడవ ఏమిటి అనే ప్రశ్న వస్తే టోన్ రిలాక్స్ అంటుంది ఈ మధ్య విక్రమయోగాని ఏదో రకరకాల పేర్లతో వచ్చినాయి అవన్నీ చూస్తుంటే నాకు నవ్వుస్తూ ఉంటుంది వెనకాల ఒకే ఒక సూత్రం ఉంది ఏమిటంటే టోన్ రిలాక్స్ స్టోన్ రిలాక్స్ అంతే అంటే అర్థం ఏమిటంటే మనం మామూలుగా ఉన్నప్పుడు ఆ ఆసనాలలో ఉన్న భంగిమలు ఉదాహరణ చెప్తా వక్రాసనం ఉందనుకోండి అసలు వక్రాసనంలో మనం ఎంతసేపు ఉండగలం ఐదు నిమిషాలు ఉండగలం మూడు నిమిషాలు ఉండగలం మహా అయితే నిమిషాలు ఉండగలం లేదు బాగా సిద్ధుడైతే మూడు గంటలు ఉండగలుగుతాడు అసలు మామూలు జీవనశైలిలో ఎవరు మీకు వక్రాసనంలో ఎవరు కనపడరు హలాసనంలో ఎవరు కనపడరు శీర్షాసనం మయూరాసనం ఏ ఆసనమైనా తీసుకోండి ఒక్క పద్మాసనం సుఖాసనం తప్ప శవాసనం తప్ప మిగిలినవన్నీ కూడా తక్కువ సమయమే ఉంటాం ఇవి అవి వేసామనుకోండి అలా అలా ఉన్నప్పుడు ఏమవుతాయి మనలో ఉన్నటువంటి నరాలు కండరాలు ఎముకలు అవన్నీ వంకరలు వంకరలు వంకరలు వంకరలు జరిగి టోన్ అవుతాయి అన్నమాట అంటే బాగా రక్త ప్రసారం జరిగి విద్యుత్ శక్తి ప్రసారం జరిగి విద్యుత్ శక్తి ప్రసారం జరిగి చైతన్యం బాగా ప్రసరించి బాగా ఏమంటాం వాటిని వైబ్రేట్ అయ్యి బాగా ఉత్సాహవంత అంటే ఆక్సిడైజేషన్ ప్రక్రియ బాగా జరిగి మనలో శక్తి ఉద్భవిస్తుంది లేకపోతే ఏమవుతుందంటే అవసరమైన మేరకే కొంత ప్రాంతం మేరకే జరిగి పరిమితించబడిపోతుంది అనమాట జీవ ప్రక్రియల యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది అప్పుడు రకరకాలైనటువంటి మానసిక సమస్యలు వస్తాయి అనమాట డిప్రెషన్లు ఎడ్సెడర్ ఆప్రెషన్లు సప్రెషన్లు ఇలాంటివన్నీ అలా వస్తాయి ఏం చెప్తున్నారు ఇప్పుడు అందరినీ టోన్ రిలాక్స్ టోన్ రిలాక్స్ సో ఆ దాన్ని చెప్తుంది మాటలో చెప్పేసరికి మొత్తం గొడవ అంతా తరి తీపులు అన్నారంటే ఒక తరి ఉందా లేదా ఈ చెయ్యి వెనక్కి తెప్పండి ముందుకు తెప్పండి అడు తెప్పండి ఇటు తిప్పండి దానికి ఒక తరి ఉందా లేదా ఉంది అప్పుడు తీపులు అలా తిప్పితే వేదనలు వస్తాయరావా అంటే బాగా వేదనలు వస్తాయండి బాడీ బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ కష్టాలు వర్ణాతీతం నాకు వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తుంది ఎవరైతే ఆ బాడీ బిల్డర్లను చూస్తాను వాడు జీవితం జిమ్కే అంకితం ఆ కండాలు చూసుకోవడం మురిసిపోవడం ఆ కండలు చూసుకోవడం మురిసిపోవడం అంటే నానా చిద్రఘటోదర స్థితమహా దీప ప్రభావాస్వరం అట్లాగే సినిమా ఆర్టిస్టులు చూస్తే కూడా నాకు చాలా జాలి అనిపిస్తుంది ఐ పిటి దెండ్ ఎందుకని అంటే వాళ్ళు పాపం ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళ శరీరంలో వాళ్ళ జీవితం అంతా పాతాళానికి పడిపోయినట్టుగా బాధపడిపోతుంటారు ఎందుకని నానా చద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం ఆ తొమ్మిది చిలులు మరి మహాదీపాన్ని పట్టించుకోమని కదా శంకర భగవత్పాదుల యొక్క బోధ మహానుభావులందరి బోధ దేశకులందరి బోధ కాబట్టి త్వరటలు తొమ్మిది గలదై తరి తీపుల నొందుచుండి చిన్మయానందులు వివేక చూడామణిలో వ్యాఖ్యానం చెప్పేటప్పుడు సుఖం అన్న నిర్వచనం చెప్పారు నేను ఎప్పుడు దాన్నే చెప్తుంటాను సుఖం అంటే ఏమిట ఏమిటా అంటే ఒక పది కిలోల సంచి ఓ చేత్తో పట్టుకుని నడుస్తుంది నడుస్తూ ఉంటే కొద్దిసేపు నడిచేటప్పటికీ ఆ చెయ్యి లాగింది వేదన కలిగిందని సరే లాభం లేదని ఆ పది కిలోల ఇంకో చేతికి మార్చుకున్నాం కాసేపు సుఖం ఈ చేతికి ఏ చెయ్యి అయితే వేదన పొందిందో ఆ చేతికి సుఖం ఇప్పుడు ఈ చెయ్యికి వేదన వచ్చి మళ్ళీ చెయ్యి మార్చుకున్నాను నీ భుజం మార్చమంటుంది రుణానుబంధం కూడా అంతే కదా శవయాత్ర జరిగేటప్పుడు అక్కడ కొంత దూరం తీసుకెళ్తారు ఆ ముందు వాళ్ళు వెనక్కి రండి వెనక వాళ్ళు ముందుకు రండి భుజం మార్చుకోండి అంటారు జీవిత సత్యం ఇంతేనాయన అని చెప్పడం అనమాట ఎవరికి పోయిన వాడికి కాదు శవవాహకులకు కూడా ఆ అంత్యేష్టి ద్వారా బోధిస్తున్నారు ఇంతకు మించి లేదు నాయన అని చెప్పడం లా ఎప్పుడైతే ఆ నడక ఉందో ఈ సుఖమనేదాన్ని ఎందు అపేక్ష కలగడమే జీవుడంటే ఎంత తరచు చూసినా విచారణ చేస్తే సుఖాపేక్షకు జీవుడని పేరు అంటే సుఖాపేక్షకు జీవుడని పేరు సాక్షిత్వానికి ఆత్మని పేరు ఆత్మన్న శబ్దం నిజానికి సంస్కృత శబ్దం సాక్షి కూడా సంస్కృత శబ్దమే అయినను మనకు అందుబాటులో దగ్గరగా ఉన్న పదం సాక్షి ఆత్మంటే ఎక్కడో దూరంగా ఉందనుకుంటాం కాబట్టి సుఖం వెంట పరుగులు పెట్టడం ఏమో జీవభావం సాక్షిత్వంగా సాక్షిగా ఉండటం ఆత్మభావం ఇక పై మాటలన్నీ దాని ఆ సాక్షి అనే నిర్ణ నిర్ణయాన్ని పొందిన తర్వాత నిర్వాణ స్థితికి సాక్షిగా ఉన్న స్థితిని పొందిన తర్వాత నుంచి आवर्थ्यमेपड़ प्रभावित्व परम बटी पेटर आज ज्ञा निर्णय बला बटी पटे ब्रह्म परब्रह्मी पर इंका इतरत्रा पेर्ल वेदा च प्रतिपादड़न स्थिती अ स्थित भेद ఏదేమైనా మానవులందరూ తప్పక మొట్టమొదట ఈ సుఖాపేక్ష అన్న బలహీనత నుంచి సాక్షిత్వం అనేటటువంటి సామర్థ్యానికి ఎదగాలి అనేది వేదాంత శాస్త్రాలన్నింటి యొక్క ప్రాథమిక లక్ష్యం ఇది మానవులందరూ సాధించవచ్చు దీనికి ఏం పెట్టు పుట్టక్కర్లే దీనికి ఏమీవో బ్రహ్మ విద్య అని పే చెప్పుకొని ఏదో తలకిందులుగా చెట్టుకు తపస్సు పదహారు సంవత్సరాలు చేస్తే కానీ వీలు కాదని అనుకోవక్కర్లే నీ నిజ జీవితంలోనే చక్కగాను సాక్షిగా జీవించవచ్చు ఆ విజ్ఞత ఉంటే చాలన్నమాట కాబట్టి అది చెప్తున్నారు అన్నమాట ఇక్కడ తరి తీపు అంటారు తరి తీపు కొన్ని ఒక రకంగా చూస్తేనేమో బాధ పెట్టినట్టుగా ఉంటాయి కానీ ఆ ఉద్వేగం వలన అవి సుఖంగా కనబడతాయి అది ఏ కోరికకు సంబంధించిన నేను ఆ కామం వెనకాలన్న కోరిక వెనకాలన్న గొడవ అంతా ఈ తరితీపుతో ఉంటుంది అన్నమాట అందుకని ఈ ప్రయోగం చేశారు ఇక్కడ ఏమిటంటే పచ్చ బజ్జీ అది వేదన సుఖమా అంటే ఆ ఇంద్రియానికి వేదన కలిగించాం దాంతోపాటు ఇతర ఇంద్రియ సంఘాతం కూడా వేదననే పొందింది కళ మన నీళ్ళు మంట పుట్టింది కడుపు మంట పోతుంది మర్నాడు దాన్ని విసర్జించేటప్పుడు ఇంకా ప్రమాదకరంగా పరిణమిస్తుంది ఇంత ప్రమాదం కొని తెచ్చినా అబ్బాయి ఎంత బాగుందో అంటుంది మనస్సు ఇది జీవుడు ఇంద్రియ సంవేదనలని సుఖంగా చూసేటటువంటి లక్షణం మనసుకుందన్నమాట ఇలా చూస్తే జననం నుంచి మరణం వరకు ఉన్నవన్నీ తరితీపులే ఈ శరీరాన్ని భరించటం వంకా వేదనాభరితంగా ఉంటుంది చిట్ట చివరి దశలలో ఇప్పుడు అవతల పారేద్దామా ఈ శరీరాన్ని అనిపిస్తుంది చాలా చూశాను నేను అట్లా బాబు ఈ బంధనం నుంచి విముక్తి ఆయన అడిగిన వాళ్ళని కూడా చూశాను చిర చివరి కాలంలో ఆ మృత్యువేదన మరణ వేదన ప్రారంభమయ్యి కొంతకాలం ఎక్కువ కాలం పట్టినటువంటి వాళ్ళ యొక్క చూపులు భావాలు కూడా అలా అడుగుతాయి అనమాట ఇందులో నుంచి ఈ పంజరంలో నుంచి నన్ను విముక్తి చెందించవయ్యా అని ఈశ్వరుణ్ణి వేడుకుంటూ ఉంటాడు ఎంత ప్రయత్నించినా వెళ్ళాడు ఆ పంజరంలో నుంచి అందులోనే కొట్టుకుంటూ ఉంటాడు చిలక అందులోనే కొట్టుకుంటూ ఉంటాడు ఈశ్వరానుగ్రహం అయితే తప్ప వెడలేదు కోతం హలా అమరి ఇది ఒక పంజరం బంధనం బంధం ఎంతకాలం అండి అంటే తరితీపు అది తరితీపని నీకు తెలియాలట అది తరితీపని తెలిస్తే చాలు ఇక నీకు అది బంధనం కాదు అది నేను పరిమితం లేదు ఎందుకనిట అంటే అందులో ఏమి లేదని తెలిసిపోయింది అవసరం లేదని తెలిసిపోయింది आ रीति एपड़वो नि परम व्याकनी महदश्वर कहते ऐश्वर्य ना नाचिद्रघटोदर स्थित महादीप प्रभास्वर विश्व रूप सदर्शन योग लोकक्षय प्रवृद्ध లోకాన్ సమాతు మిత్ ప్రవృత్త రుతే భవిష్యర్వే స్థిత ప్రత్యనీకే ఇలా చెప్పుకొచ్చు ఆ బ్రహ్మాండం అనేటటువంటి కాలగమనంలో ఆ కాలగమనమే నాలో నుంచి ఉత్పన్నమైంది ఆ కాలగమనంలో నుంచి శూన్యముత్పన్నమైంది ఆ శూన్యంలో నుంచి సంకల్పం ఉత్పన్నమైన ఆ సంకల్పం నుంచి బ్రహ్మాండములు ఉత్పన్నమైనవి ఆ బ్రహ్మాండముల నుంచి పంచభూతాత్మక ప్రకృతి ఉత్పన్నమైన దాని నుంచి జీవ ధర్మాలు ఏర్పడ్డాయి దాని నుంచి జడచేతన స్వభావం కలిగినటువంటి ఘటనలు ఏర్పడ్డాయి ఇది విశ్వరూప సందర్శన యోగం ఈ దృష్టితో చూచాం ఇప్పుడు ఇవన్నీ ఏమిటి తరి తీపులు జనం ఒక వేదన మృత్యు ఒక వేదన అది తీపే ఇది తీపే అది వేదన ఇది వేదన ప్రసవ వేదన నుంచి మరణ వేదన మధ్యలో వేదనాభరితమైన జీవనంలో వేదన లేనటువంటి రోదన లేనటువంటి స్థితిని పొందడం కొరకు చేసే ఒకే ఒక ప్రయత్నమే జీవనం అదే నీ సాధనకు గమ్యం లక్ష్యం ఆ రీతిగా దానికి పరమానందం అని పేరు అంది ఏమంటే దేని కొరకు జీవిస్తున్నావు పరమానంద ప్రాప్తి కొరకు అంటుంది వేదాంతం ఆనందానికి పరమైనటువంటి స్థితిని పొందాలి అదిట మానవ జీవన లక్ష్యం ముక్తి మోక్షం ఎట్లా ఏంటంటే పర్యాయ పదాలతో అనుచానంగా అందరికీ అందుబాటులోకి వచ్చిన పదాలు కానీ సరిగ్గా తెలిసిన వాళ్ళు ఏమంటారంటే పరమానంద ప్రాప్తి అందుకే మోక్ష సన్యాస యోగంలో ఈ పరమానంద శబ్దాన్ని వాడతాయి బ్రహ్మజ్ఞానావళయమాల కూడా ఈ పరమానంద శబ్దాన్ని వాడుతుంది పరాత్మాహం అంటుంది పరమేష్ఠి అంటుంది శివాద్వైతం పరమేష్ఠి అంటుంది పరశివం ఏదైనా ఈ పరశబ్దంతో జోడించబడే వాటన్నింటికి ఒక లక్షణం ఉంది ఏమిటంటే అది ఈ తరితీపులను పోడుతుంది తొరటలు తొమ్మిది గలదై తరితీపులను చుండి తనువనదగుచూ ఎనిమిది శరీరాలు ఎనిమిది ప్రపంచాలు ఎనిమిది వ్యవహారాలు ఎనిమిది లయాలు ఎనిమిది ప్రాదుర్భవాలు అన్నీ తనువనదగుచూ అచలంబున్నదనీ తా లేననుచు అనంత విశ్వం అఖండ ఎరుకే లేనెరుక ఉన్నావా అంటే లేనను లేవా అంటే ఉన్నాను లేక तेलिया मरगिटेक मरगड रहति रहस्य बाग विवरीते बाग बोधिस्ते अर्थम हो स्थाई भेद वाच्यार्था सूची पद्धत कोई लक्ष्यार्था सूच्चे पद्धत कोई प्रबोधल कोई काबटी ఆ బోధ ఆశ్రయించినటువంటి వారి యొక్క స్థితిని బట్టి చెప్పబడుతుంది నిజానికి చెప్పే వాళ్ళలో వాళ్ళకి ఇది చెప్పాలని వాళ్ళు అనుకోరు ఎప్పుడూ కూడా అవి వచ్చినటువంటి వాళ్ళ ఆ చైతన్యం ఏ పరిమితిలో పనిచేస్తుందో అది వాళ్ళ మీద ప్రభావితమై ప్రతిఫలితమై ఆ పరిమితిని పోగొట్టుకోవడానికి ఏం చెబితే వాళ్ళు ఆ పరిమితిని విసర్జించగలరో అధిగమించగలరో ఆ రీతిగా అది వాక్ రూపంలో వ్యక్తమవుతుంది ఇది జరిగేది ఒక్కొక్కప్పుడు దేశికులైనటువంటి వారి ఎందు ఎటువంటి ప్రభావములు ఏర్పడతాయి అంటే గమనించుకుంటూ ఉండాలన్నమాట సాధనలో తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ కలిగి తీవ్ర వైరాగ్య నిష్ట కలిగినటువంటి వాడు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడరు అప్పుడు వాళ్ళలో దివ్యత్వం ప్రకటితమవుతుంది అలా చూపు నిలిపేస్తాడు అలా ప్రాణాన్ని నిలిపేస్తాడు అలా చైతన్యాన్ని నిలబెట్టేస్తాడు అన్నింటినీ నిలబెట్టేసి సర్వశక్తులను ఒకే మార్గం ద్వారా ప్రయోగిస్తాడు చైతన్య రూపంలో ఆ సాధకుడు ఎందుకు ప్రవేశించేస్తాడు ఇలా సద్గురు ప్రవేశం ఏనుగు గుడారంలో దూరినట్టు ఆ గుడారం నామరూపం లేకుండా పోదు ఇంకా వాడికి వాడి అహం తోచదు వాడిలో వాడి వ్యక్తిగత సంస్కారాలు వ్యక్తిగత కర్మ వాటికి బలం ఉండదు వాటికి ప్రా శక్తి ఉండదు అథవా ఒకవేళ ఉన్నా అవి గాలి కొట్టుకుపోయేటటువంటి ఎండుటాకులు లాంటివి నిరంతరాయంగా ఆ మహా చైతన్య స్థితిని అనుభవిస్తూ ఉంటాడు అలా ప్రవేశించేస్తాడు ఇదొక పద్ధతి ఇంకొక పద్ధతి ఉంది అది అశరీర పద్ధతి ఎక్కడో ఉంటాడు మహానుభావుడు ఎక్కడో ఉంటాడు ఆశ్రయించిన సచిష్యుడు కానీ సంకల్ప రూపంతో సహాయం చేస్తాడు ఎరిగిపోతాడు దర్శించబడవలసినవన్నీ దర్శించబడతాయి నిర్ణయించబడవలసినవన్నీ నిర్ణయించబడతాయి ఎరిగించబడవలసినవన్నీ ఎరిగించబడతాయి పోగొట్టబడవలసినవన్నీ పోగొట్టబడతాయి లేకుండా పోయేవన్నీ లేకుండా పోతాయి కార్యము కరణము కారణము కర్త లేకుండా జరుగుతుంది అచలంబున్నదని తాననుచు మరుగిరుకకు తెలియ ఎలా తెలియబడాలట లేనెరు కవ్వాలంటే ఎరుక నిలవదుగాని పరిపూర్ణముందు దాన్ని ఎరిగేదెట్లిక గుర్తు ఉన్నదంతా పరిపూర్ణంగా నిలబడేటటువంటి వాడి దగ్గరికి వెళ్ళి తరి తీపుల గురించి అడిగాను అడిగితే ఏం చెప్తాడు ఏమయ్యా ఆవకాయల ఉప్పు సరిపోయిందా పరమానంలో పందాలు సరిపోయిందా ఈ వడ్డానం బాగుందా ఈ ఇల్లు బాగుందా ఈ డిజైన్ బాగుందా తరితీపులమాట ఇవన్నీ ఈ స్పర్శ బాగుందా ఈ వాక్యం బాగుందా అతడు ఎప్పుడు ఏం చూస్తాడంటే తనను ఆశ్రయించిన వాళ్ళలో ఉన్నటువంటి అహాన్ని నిరసించబడేటటువంటి పద్ధతిగాను ఉండేటట్లుగా చూస్తాడు అందువల్ల ఏమంటారు దాన్ని పంచదార చిలకల లాంటి మధుర వాక్యాలు ఏం చెప్పడు అవి పంచదార చిలకలు లాంటివి అనమాట నిజానికి పంచదారకు ఆకారం ఉందే ఏ ఆకారంలో పూరిస్తే ఆకార చిలక పంచదార అది చిలకాదు కానీ పంచదార చిలక అన్నమాట ఈ విషయానందం అంతా పంచదార చిలకలు లాంటివి ఈ మధురంగా మాట్లాడే వ్యవహారం ఉంది ఈ గొడవ అంతా పంచదార చిలకల గొడవ వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు అవన్నీ తరితీపులు నిన్ను పునః పున్నామ నరక నుంచి తప్పించగలగడానికి ఈ మధుర వాక్యాలు ఏం పరిచిం కటువైనదైనా సరే ఔషధం తీవ్రమైనదైనా సరే జ్ఞానం తీవ్రమైనదైనా సరే క్షురిక ఎంత తీవ్రంగా ఉండాలయా అంటే ఊర్ధ్వమూలమాఖం అశ్వత్థం రాహురవ్యయం చందాంశీద చంద్రహాసం అనేటటువంటి చురిక గురుమాలామంత్రం అనేటటువంటి ఖడ్గం ఎటువంటి ఎంత బలంగా ఉండాలి అంటే అనేక జన్మార్జిత విశేషమైనటువంటి ఊర్ధ్వమూలాన్ని ఒక్క వేటును తగ్గొట్టగలిగేటటువంటి తీవ్రమైనటువంటి సాధనమై ఉండాలి అట్లాంటి మాటలు మాట్లాడతాడు ప్రయోగం అలా చేస్తాడు మూలాలలో నీ లోపల ఉన్నటువంటి మూల మూలాలలో ఉన్నటువంటి లోతులలో ఉన్నటువంటి అహం యొక్క మూలాన్ని వెతికి పట్టుకుని దాన్ని తీసివేస్తాడు ముళ్ళును ఎట్లయితే వెతికి పట్టుకుని తీసి అదల పారేస్తాము అలాంటి వాళ్ళతో వ్యవహరించటం అంటే జీవించటం అంటే అది కూడా ఒక తపస్సే కాకపోదు ఎందుకని అంటే నిరంతరాయంగా అతని పని ఒకటే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరిలో ఉన్నటువంటి ఆహాన్ని నిరసింపజేయడమే పనిగా పెట్టుకున్నటువంటి జీవనం వాళ్ళే ఇతరులతో పోలిస్తే పిచ్చి వాళ్ళు అలా ఉంటాడు అందుకని అన్యావస్థయా జ్ఞానోత్మత్తత ఎప్పుడూ ఆ దేశికేంద్రుడైనటువంటి స్థితి ఎందు గురువుతో ఐక్యతా సిద్ధిని పొందినటువంటి స్థితి ఎందు బయలు స్థితి ఎందు పరిపూర్ణముండు దా నెరిగేదెలిక గుర్తు అలా నిలకడ చెందిన వాడిని ఏ గుర్తులు అడుగుదాం ఏ గురి గురించి అడుగుదాం ఏ సాధనల గురించి అడుగుదాం మీరు ఎంకరేజ్ చేయడం లేదండి అంటున్నారు ఈ మధ్య ఈ ఎంకరేజ్మెంట్లు డిస్కరేజ్మెంట్లు చేసే స్థాయిలో నేను లేను చిన్నపిల్లల పద్ధతి అనమాటది బాగా రాసావు బాగా చేసావు అని ప్రశంసించటం ఈ ప్రశంసలు ఎల్కేజీ పాఠాలన్నమాట అంటే ఇప్పుడే సాధన చతుష్టయ సంపత్తిని నేర్చుకోకుండా నిత్యానిత్య వస్తువేకం లేకుండా విషయ ఆనంద పరిధిలో ఉండి ఆ విషయానందాన్నించి ఏదో కొద్దిసేపు కాలక్షేపానికి సాధన చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదనమాట ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ప్రశంసించి దారిలో పెట్టి జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళని ఉద్ధరించాలి అంటే మరి అంత సామర్థ్యం నాకు లేదు అంత బలము లేదు ఓపిక లేదు ఓర్పు లేదు కారణం ఏమిటి అంటే తనువనదగుచూ ఆ గుర్తు తనువు ఎనిమిది తనువులనే గుర్తు దానితో తాదాత్మ్యత కలిగినటువంటి వాళ్ళే ఆ మధురంగా మాట్లాడగలుగుతారు హితంగా మాట్లాడగలమేమో కానీ మధురంగా ప్రియంగా మాట్లాడలేము అప్రియమైనా సరే జ్ఞానం శాశ్వత ప్రయోజనకాలు కాబట్టి తత్కాలవత్ కఠినంగా కనబడుతుంది దుఃఖదాయకంగా కనబడుతుంది మనసుని చైతన్యాన్ని స్వాధీనపరచుకోవడానికి నిన్ను మేల్కొల్పుతుంది చెల్లిన వీపు మీద దెబ్బటి లేపితే ఉంటుందో అలా ఉంటుంది గురువాక్యం నిజ గురువాక్యం అలాంటిదనమాట అలాంటి వాడికి అచలం ఉన్నదని తాలేననుచు అక్కడ స్థిరపడా అది జీవిత లక్ష్యం అది మానవోపాధికి లక్ష్యం మానవుడు ఒక్కడే సాధించగలిగినటువంటి లక్ష్యం పరిపూర్ణము లోదోచును ఎరుకే తను తనకు తానే ఏర్పడా వినుము ఈ తొరటలు తొమ్మిది గలదై తరి తీపుల నుండుచుండి తను దగుచు అచలం ఉన్నదని తా లేననుచూ మరుగు ఇట్లు ఎరుకకు తెలియ మాయ తన మర్మంబుగననే మాయమైపోయన్ ఆత్మా మేలు కొనవే మరుగు ఇట్లు ఎరుకకు తెలియ ఎరుకే నిలువదు కాని పరిపూర్ణముండు దాన్ని ఎరిగేదు ఎరిగేది ఇట్లు ఇక గుర్తు తనువనుచూ అచలంబున్నదని లేననుచు ఇలా లౌకిక ప్రయోజనం పారమార్థిక ప్రయోజనం ప్రయోజనశీలవంతమైనటువంటి లక్షణరీతిగా చెప్పేటటువంటివన్నీ ఎరుక యొక్క గట్టిపరిచే పద్ధతి కాబట్టి కేవల జ్ఞాన పద్ధతిగా అచల పద్ధతిగా వస్తు నిశ్చయాత్మక జ్ఞానంతో నిశేషంగా ఎరుకను లేకుండా పోయేటటువంటి పద్ధతిగా చేసే పద్ధతిలో ఉన్నది బయలు లేనిది ఎరుక చచ్చేదాకా నిధులు వచ్చేదాకా ఉండటమే మాత్రమే కలిగినటువంటి స్థితిని దృఢపరిచేటటువంటి కదార్థ బోధని అనుగ్రహించినటువంటి కృష్ణదేశిక ప్రభువులకు మనమందరం ప్రణమిలుకు హరి ఓ శ్రీగొరుభ్యో నమీ ఓర్ణమదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవా వసిష్య ో సహనావతు సోనక్తు సహవీ కరవై తేజస్ నవధితమస్ మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి స్వగురు నిజగురు పరమగురు పరమిష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీగురువ్యో నమ